శ్రవస్తమేష్టరాజనస్పత ఆన శ్రంగి సాదర్రీమహాగిపత సమారభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భద్రం క్లేభిమదేవాద్రం పశ్యమాక్ష స్థిరైరంగైస్తుమాంసూ యేమదేవీ ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తినస్తా అరిష్టమీ స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి ఆవిస్సన్నిహితం గుహాచరం నామత్సమర్పితాన్నిమిషత సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యవలిష్టం ప్రజానా అత్రైత సమర్పితం చాలా చక్కటి ప్రతిపాదన వండర్ఫుల్ థీసిస్ ఏమంటే ఇండివిజువల్గా ఐసోలేటెడ్గా ఎవళ్ళు ఏ వ్యక్తి లేడు ఏ ప్రాణి కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఏ ప్రాణి లేదు ఇది ఒక పెద్ద అండర్స్టాండింగ్ ఒకప్పుడు న్యూట్రోనియన్ ఫిజిక్స్ అని న్యూటోనియన్ ఫిజిక్స్లో వాళ్ళ అలా న్యూటన్ ఎలా అనుకున్నాడంటే ఈచ్ బాడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ సెల్ఫ్ కంటైన్డ్ ఎంటిటీ The universe consists of many such independent bodies. The, that is the thesis. Asandar-bhalla, each body has its own motion, and so we study that motion. And I know the last show of the pattern. And last show, we go approximate the middle zone center. It means medium-sized bodies. వాటికి లాస్ అప్లై అవుతాయి అప్లై అయినట్టు కనబడతాయి ఎందుకంటే ది వేరియేషన్ ఆ లాకి యాక్చువల్ సిచ్యువేషన్కి మధ్యలో ఉన్న వేరియేషను చాలా మినిమల్ ఉంటుంది చాలా మైక్రోస్కోపిక్ వేరియేషన్ ఉంటుంది దాంతో ఓ లాస్ అన్నీ బాగా అప్లై అయిపోతున్నాయని అనిపిస్తుంది మీరు కొంచెం బిగ్గర్ సైజుకి వెళ్ళి అంటే ప్లానెట్స్ స్టార్స్ ఆ సైజుకి వెళ్ళి లేకపోతే స్మాలర్ సైజుకి యాటమ్స్ పార్టికల్స్ సైజుకి వెళ్తే ఈ లాస్ ఏమీ అప్లై అవ్వవు సో అక్కడ మనకు అర్థం అవుతుంది ఈ ఈ థీసిస్ తప్పు ఇండిపెండెంట్ ఎంటిటీస్ అనేవి ఏమీ లేవేసి యూనివర్స్లో అంటే అతనే మోడర్న్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఏమిటంటే దేర్ ఆర్ నో ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ దేర్ ఆర్ ఓన్లీ సిస్టమ్స్ నేను రెడ్ వుడ్స్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను మైక్ వస్తుందా వస్తుంది ఏం పర్వాలేదు రెడ్ వుడ్స్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా యు కాంటు హ్యావ్ ఏ సింగిల్ రెడ్వుడ్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ రెడ్ వుడ్స్ అలాగే ఒక ప్రాణి అనేది అసలు ఏమీ లేదు ఈ సృష్టిలో ఎక్కడా ఉండదు ఒక ప్రాణి అనేది ఎన్విరాన్మెంటలిస్టులు కూడా అదే అంటారు ఇప్పుడు ఎక్కడో అడవిరో ఏవో పక్షులో లేకపోతే పురుగులో ఏవో ఉన్నా అవి క్రమంగా నశించిపోతూ ఉంటే పో నశించిపోతే నశించిపోయి మనకేమిటి నష్టం అని అనుకోవడానికి లేదు ఇవన్నీ సిస్టమ్స్ ఇంటర్ సిస్టమ్స్ కాబట్టి అత్ర ఇతత్ ఈ సత్యాన్ని మన మహర్షులు ఎంతో అందంగా దర్శించారు ఎటు ఈ సత్యాన్ని దర్శించి దానికి పేటెంట్ చేయలేదు దాని మీద ఏవో గడ్జెట్స్ తయారు అలాంటి పనులు చేయలేదు కానీ సత్యదర్శనం అయితే మహర్షులు చేశారు అత్రైత సమర్పితం ప్రతి ప్రాణి కూడా ఆ సమష్టిలో గృత్సబడి ఉన్నది ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నది కనెక్షన్ కనెక్షన్ సమర్పితం అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ సో ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఆ పదానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయాలంటే ఇన్సర్టెడ్ స్పోక్స్ ఎలాగైతే హబ్బులోకి ఇన్సర్ట్ అయి ఉంటాయి Then only openly spoke through rimu yaka uniki, existence. They are in position because of the hub. And, uh, and also when they move, it is the movement of the hub which is translated to them. Kabatai what is uniki, what is kadalika, a hub meda adhar padramtami. Me. Adi samarpitam mantai. So avithanga. మనము జీవిస్తూ ఉన్నాము అంటే మన మన ఉనికి మన ఎగ్జిస్టెన్స్ మన జీవనము జీవనం అంటే కదలిక కదా ఇవన్నీ కూడా ఆ సమష్టి మీద ఆధారపడి ఉంటాయి సమష్టిలో వచ్చే కదలికలే మన మీద రిఫ్లెక్ట్ అవుతాయి సమష్టి ఉండబట్టే మనం ఉన్నాము ఈ సత్యాన్ని వ్యక్తి గుర్తించటంలో ఇబ్బంది కలుగుతుంది వ్యక్తి ఎంతవరకు అయితే ఈ సత్యాన్ని గుర్తిస్తాడో అంతవరకు ఆనందాన్ని అనుభవిస్తాడు దుఃఖానికి అతీతుడవుతాడు ఇదో ప్రపోజిషను వేదాంతంలో ఇదే దిస్ ఈజ్ అనదర్ ప్రపోజిషన్ అనదర్ వండర్ఫుల్ థీసెస్ అదేమిటంటే ఇది నేను చెప్పగానే మీకు అనిపించవచ్చు ఏదో స్వామీజీ ఇలాగే చెప్తూ ఉంటారులే ఇలాంటివన్నీ వేదాంతం అంటే ఇలాగే ఉంటుందని మీరు అనుకోవచ్చు కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ లైఫ్ అదేమిటంటే మీరు జీవితంలో మీరు ది సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అంటే ఐసోలేషన్ సిండ్రోమ్ అంట నేను వేరుగా ఉన్నాను దేనికంటే వేరుగా ఉన్నాను ఫ్యామిలీలో ఫ్యామిలీ అనే యూనిట్ కంటే ఒక సిస్టమ్ ఫ్యామిలీ ఇస్ ఏ సిస్టమ్ కదా ఫ్యామిలీ అనే సిస్టమ్ కంటే వేరుగా ఉన్నాను తర్వాత కమ్యూనిటీ అనే సిస్టమ్ కంటే వేరుగా ఉన్నాను తర్వాత మొత్తం ఇండియన్ నేషన్ అనే సిస్టమ్ ఇట్స్ ఏ హ్యూజ్ సిస్టమ్ దానికంటే వేరుగా ఉన్నాను అని ది మోర్ యూ క లుక్ అట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది హోల్ యూ ది మోర్ యూ విల్ సఫర్ ఇది పెద్ద ప్రొపోజిషన్ యోన్యత్రాత్మన బ్రహ్మణో వేద బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మణో వేద క్షత్రం తం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అని ఇలాగా వాక్యాలు ఉన్నాయి ఎవడైతే బ్రాహ్మణ జాతి అనో క్యాస్ట్ ఉంది బ్రాహ్మణ అనే క్యాస్ట్ ఉంది ఆ క్యాస్ట్ కంటే భిన్నంగా నేనున్నాను అని ఎవడైతే అనుకుంటాడో వాడు బ్రాహ్మణ జాతి చేత పరాభవింపబడతాడు ఓట్లేదు వీళ్ళు అంతే కదా ఇప్పుడు బ్రహ్మగర్జన అని ఒకటి వచ్చింది మీరు మాతో కలుపుకుంటేనే మా ఓట్లు మీరు పుడతాయి పడవన్నారు అనేప్పుడు వీళ్ళందరూ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే నేను ఉంటే మోడర్న్గా చెప్పాను శృతిలో ఏమని చెప్పారంటే క్షత్రియ క్యాస్ట్ ఉంది క్షత్రియానే క్యాస్ట్ ఎవరైతే నేను క్షత్రియ క్యాస్ట్ కంటే భిన్నంగా ఉన్నాను అని తలచుతాడో వాడు ఆ క్షత్రియ క్యాస్ట్ చేత పరాభవింపబడతాడు అంటే అభిప్రాయం ఏంటంటే ఆ క్షత్రియ క్యాస్ట్ వాళ్ళందరూ సమావేశం పెట్టి వీడిని ఏదో చేస్తారని కాదు దట్ ఈజ్ నాట్ ది ఐడియా సో లైక్ దట్ ది స్టేట్మెంట్స్ కంటిన్యూ వెన్ యూ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ థింకింగ్ ఫ్రమ్ ది హోల్ వాట్ ఎవర్ మే బి దట్ హోల్ సో వెన్ యూ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ యూ సఫర్ అండ్ వెన్ You enjoy. There is a wonderful freedom. That's why I am going to the Padimandhir. In the Padimandhir, I have to maintain a position in a separate position. In the Padimandhir, I have to make a gurthim. I have to make a gurthim. That's what I am going to do. It's a burden. You carry a burden on your head. suppose this is what we call you lose yourself in the crowd i want to lose myself in the crowd ande naaku oka special recognition nenu em koraledu i am part of the whole and the, the whole alone is there and whole unde gaani a samashti unde gaani a samashti lo separate ga isolated ga unique ga nenu yestini lenu only whole is there So, I lose myself in the crowd. And he has a marvellous freedom. A freedom that alone is happiness. This one should recognize. In Vedanta, there is a lot of people who want to do it. In the Vedanta, there is a lot of people who want to do it. There is a lot of people who want to do it. సో అత్రైత సమర్పితం ఈ పరబ్రహ్మ ఎండే ఈ జగత్తంతా కూడా సమర్పించబడి ఉన్నది మేము ఎలక్ట్రిసిటీ పెట్టించేసుకున్నాము మా ఎలక్ట్రి మా బిల్లు వేరే మా మీటర్ వేరే సపరేట్ మీటర్ పెట్టుకుంటారు మా మీటర్ వేరే కాబట్టి ఇంకా మేము ఐసోలేటెడ్ అని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకోవట్లేదు మీటర్ ఎలక్ట్రిసిటీ వేరు కాదు మీ వాటర్ మీ నల్ల వేరు కాదు వాటర్ వస్తూ అది ఇట్ నాట్ సెపరేట్ మీరు పీల్చే గాలి సపరేట్ కాదు మీరు తినే ఆహారం సపరేట్ కాదు మీరు నడిచేటువంటి భూమి సపరేట్ కాదు ఏది సపరేట్ కాదు మీ దేహం కూడా హోల్ నుంచి సపరేట్గా లేదు సో చాలా రాబరేట్గా నేను అనేక సందర్భాల్లో డిస్క్రైబ్ చేశాను ఈ పాయింట్స్ అన్నీ కాబట్టి ఏది ఎప్పుడైతే మన ఆలోచన మన దృష్టికోణం సత్యానికి విరుద్ధంగా ఉంటుందో దాని వలనమే మనిషి దుఃఖాన్ని అనుభవిస్తుంది సత్యం వల్లనే ఎవళ్ళు దుఃఖాన్ని అనుభవించరు ఇట్ ఈస్ ది ఫాల్స్హుడ్ విచ్ మేక్స్ పీపుల్ సఫర్ కనుక మనిషి తాను ఆ సమష్టి ఆ పూర్ణ పరబ్రహ్మ కంటే భిన్నంగా తాను లేను అత్రైత సమర్పితం అని ఆ సత్యాన్ని గుర్తించాలి సో అంత అది మనం చూస్తున్నాము భాష్యతారులు అంటారు సమర్పితం ప్రవేశితం రథనాభౌ ఇవ అరాహ ఏమిటి ఏమిటి ఈ పరబ్రహ్మయందు సమర్పించబడి ఉన్నాయి అంటే ఏజత్ చలత్ పక్ష్యాది సో చలించే ప్రాణులన్నీ కూడా పరబ్రహ్మయందే సమర్పించబడి ఉన్నాయి ఇంకా ఏమిటి అని చెప్తున్నారు ప్రాణత్ ప్రాణితీతి ప్రాణాపానాదిమత్ మనుష్య పశ్వాది అది ఏజత్ ప్రాణన్నిమిషచ్చ అని ఉంది కదా సో సకల ప్రాణులు ఆ పరమేశ్వరుని ఎందు సమర్పించబడి ఉన్నాయి అని చెప్తో దానికి ఏజత్ అంటే పక్షి మొదలైనవి ప్రాణత్ అంటే ప్రాణితి ప్రాణితి ఇది ప్రాణత్ భవతి ఇది భూతం అన్నట్టుగా అస్థి ఇది సత్ అన్నట్టుగా ప్రాణితి ఇది ప్రాణత్ అంటే ప్రాణముగలది ఏమిటి ప్రాణముగలది అంటే ప్రాణాపాణాదిమత్ ప్రాణము అంటే విడిచిపెట్టే గాలి విడిచిపెట్టే గాలి కల ప్రాణి అన్నారనుకోండి అంటే అది కేవలం గాలినే విడుచుతో ఉంటుంది ఇంకా పీల్చుకోదని అలా ఎక్కడైనా ఉంటుందా కాబట్టి విడిచిపెట్టే గాలి అంటే పీల్చుకునే గాలి కూడా ఉంటుంది దాంట్లో అంచేతనే ప్రాణాపానాది మత్ ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి అపాన అంటే పీల్చుకునే గాలి ఇంకా ఉదాహ సమాన వ్యాన అని ఇంకా ఈ ప్రాణవృత్తులు ఈ శక్తి క్రియాశక్తి యొక్క వేర్వేరు ఫంక్షన్స్ అవన్నీ కూడా ఇవన్నీతోటి కూడుకున్నటువంటి ప్రాణులు ఎవరండి ప్రాణులు అంటే మేమల్స్ అండి మనుష్య పశ్వాది మనుష్యులు పశువులు ఆది శబ్దం చేతనం ఇంకా ఇతర ప్రాణులు సో ఈ ప్రాణులన్నీ కూడా ఆ పరబ్రహ్మ సమర్పించబడి ఉన్నవి ఇంకా తర్వాత నిమిషాది క్రియావత్ అనిమిషత్ చ శబ్ సమస్తమేతత్ అవ బ్రహ్మణీ సమర్పితం నిమిషత్ చ అని సో నిమిషత్ అంటే కన్ను రెప్పపాటు గల ప్రాణి రెప్పపాటు గల ప్రాణులు చ ఇప్పుడు ఆ చాలా అందమైన చకారం రెప్పపాటుగల ప్రాణులు కూడా అని అన్నారు కూడా అని ఎందుకన్నారు అంటే రెప్పపాటు లేని ప్రాణులు మరియు రెప్పపాటుగల ప్రాణులు ఆ చెకారణ ఏం చేస్తుందంటే రెప్పపాటు లేని ప్రాణుల్ని పిక్చర్లోకి తీసుకొస్తుంది సో అదే ఆయన శంకరులు చెశబ్దాత్ అనిమిషబ్దము ఆ చ అనే ఉన్న పదాన్ని బట్టి నిమిషత్ చా నిమిషత్ అని ఊరుకుంటే రెపపాటు గలవి అని అర్థం వస్తుంది నిమిషత్ చా అంటే రెపపాటు గలవి కూడా అని ఎప్పుడైతే అన్నారో రెపపాటు లేనివి అని అది దాన్ని అది వచ్చేస్తుంది ఆ చకారము దాన్ని తీసుకొస్తుంది సో సంథింగ్ లైక్ దాట్ ఐ హోప్ యు గాట్ ది పాయింట్ సో రెపపాటు గల ప్రాణులు రెప్పపాటు లేని ప్రాణులు సో రెప్పపాటు లేని ప్రాణులు అంటే ఏమిటి దేవతలు మొదలైనవి దేవతలు భూలో భూ వాళ్ళు స్వర్గలోకంలో ఉండే దేవతలకి రెప్పపాటు ఉండదు అని అంటారు మనం చూసామా పెట్టామా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరిని విష్ణువు గొప్ప శివుడు గొప్ప అడిగారు అంటే ఆయన చెప్పారు నే నేను కానీ మా వంశంలో పదిహేను తరాల నుండి మేము ఎవళ్ళము ఇటు విష్ణువుని కలుసుకోలేదు అటు శివుడిని కలుసుకోలేదు నాకు తెలియదండి ఏం చెప్పారు ఎంత అద్భుతంగా చెప్పారో నిజమే కదండి ఎంత కనువిప్ప ఇట్లా చెప్పారో సమాధానం కూడా సో వాజ్పేయి గారి గొప్ప సోనియా గాంధీ గొప్ప ఏదో పేపర్లో రిలీజ్ అవుతున్నాం టీవీలో చూస్తున్నాం చెప్పి మాట్లా వింటున్నాం కాబట్టి ఏదో ఇటోనో అటోనో ఏదో పార్టీ అసోలియేషనో ఏదో పేరెట్టి ఇటో ఇటో అటో చెప్తాను విష్ణువు గొప్ప శివుడు గొప్ప చెప్పుకుంటే ఏం చెప్తాను మీకేం తెలుసు విష్ణువు గురించి శివుడి గురించి పుస్తకాల్లో చూసి చెప్పాలంటే నువ్వు పుస్తకం చూస్తే నేను ఇంకో పుస్తకం చూస్తా శివపురాణం తీసి చూస్తే విష్ణువు శివపురాణం గురించి నన్ను అడగడం నేను చెప్తా విష్ణువు ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ ఎ విల ఐ నెవర్ లైక్ డిట్ బికాజ్ విష్ణు ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ అన్ అవుట్ రైట్ విలమ్ Lalutra, sir, is a లాలూ ప్రసాద్ ఈజ్ బెటర్ దాన్ విష్ణు ఆఫ్ శివ పురాణ సంథింగ్ లైక్ దాట్ సో కాబట్టి సో దర్శ ఆయన చెప్పిన సమాధానం నాకు నచ్చింది మీరు ఎరగవండి ఎవరైనా అడిగితే మీరు ఇదే చెప్పండి మాకు తెలియదు నేను విష్ణువుని చూడలేదు శివుడిని how can I tell? Anyway, So, సో నిమిషత సో రెప్పపాటు గల ప్రాణులు రెప్పపాటు లేని ప్రాణులు రెప్పపాటు లేని ప్రాణులు అంటే దేవతలు చెప్పాం అయితే చేపలే చెప్పచ్చు సముద్ర గర్భంలో ఉండే ప్రాణులు అవి రెప్పపాటు లేకుండా ఉంటాయి అవి కళ్ళు మూసుకుని నిద్రపో కళ్ళు తెరిచే నిద్రపోతాయి అని వీళ్ళు బయాలజిస్టు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి సముద్ర గర్భంలో ఉండే సకల ప్రాణులు కూడా అదే పరబ్రహ్మయుడు సమర్పితములై ఉన్నాయి నిమిషచ్చ నిమేషాది క్రియావత నిమేషము అంటే రెప్పపాటు రెప్పపాటు పండుట ఆది శబ్దం చేత కనులను తెరుచుట కనులు మూసారంటే మళ్ళీ తెరుస్తారు కూడా సో ఇటువంటి విశిష్టములైన క్రియలు కలిగిన సకల ప్రాణులు ఆ రెప్పపాటు ప్రాణులు ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ ఎందే సమర్పితములై ఉన్నవి అని ఊరికే అన్ని ప్రాణులు అని చెప్పటానికి ఏజన్ నిమిషత్ ప్రాణత్ ఎందుకంటే ఉపనిషత్తు ఒక టెక్నికల్గా ఏదో ఫార్ములా చెప్పినట్టుగా చెప్పడం అది ఉపనిషత్తు లక్షణం కాదు ఉపనిషత్తుల కొంత పోయిటరీ కూడా జతపడుతుంది అంత పోయిటిక్ కూడా పోయిటిక్గా కూడా చెప్తారు చెప్పే విషయం ఒకటే అయినా ఒక్కొక్క ఉపనిషత్తు పద్ధతిలో చెప్తుంది కాబట్టి అన్ని ప్రాణులు పరబ్రహ్మయ్యే అని చెప్పడానికి అతయిత సమర్పితం సర్వం ఏజత్ ప్రాణం నిమిషత్ అని ఒక ఇంట్రెస్టింగ్ వేలో చెప్పారు తరువాత ఏతత ఎతజ్జానొందు కదా దానికి చెప్తున్నారు ఏతాస్పదం జాన పే శిష్యా అవగచ్చథాత్మూతం సదసత్స్వరి ఏత్యపదం తత జాన ఈ సకల జగత్తు దేనియందు ఆశ్రయమును కలిగి ఉన్నదో అట్టే అక్షరపర బ్రహ్మను తెలుసుకోండి జాన ప్లూర జానత అంటే ప్లూరల్ భవసి జానాసి జానీథ జీథ అని ఉంటుంది లౌకిక సంస్కృతంలో వైదిక ప్రయోగం జాన తెలుసుకోండి అవగచ్చథ తెలుసుకోండి తెలుసుకోండి అని ఎవరికి చెప్తున్నారు ఒకళ్ళు అయితే తెలుసుకోండి అని బహువచనం వాడదు కదా గురువు శిష్యుడితో అంటున్నాడు కాబట్టి హే శిష్యాహ అని బహువచనం సూచిస్తున్నారు శంకరులు ఓ శిష్యులారా అని అంగిరసుడు శౌనకుడికి చెప్తో శౌనకుడితో పాటుగా అక్కడుండే ఇంకో కొంతమందిని కూడా కలుపుకుని హే శిష్యాహ అవగచ్చథ ఈ సత్యాన్ని తెలుసుకోండి ఆ అక్షరపరబ్రహ్మ మీ యొక్క ఆత్మరూపముగానున్నది అదే తర్వాత అది అది ముందు అది ఈ సకల జగత్తు అక్షర పరబ్రహ్మనే ఆశ్రయించుకుని ఉన్నది ఎదా ఆస్పదం సో ఆభరణ ప్రపంచమంతకీ అంతటికీ బంగారమే ఆస్పదము ఆస్పదము పదాన్ని అందుకోసం చెప్పాను అప్పుడు ఆస్పదము చక్కటి తెలుగు పదం సంస్కృత పదమే తెలుగులో నువ్వు తెలుగు అయింది సో సకల జగత్తుకు పరబ్రహ్మయే ఆస్పదము అట్టి పరబ్రహ్మను ఆ విధంగా తెలుసుకోండి ఇంకా ఎలా తెలుసుకోవాలి తో ఆత్మభూతం భవతాం అది అది ఇక్కడ మన అవతారిక మీకు గుర్తుంటే అవతారికలో ఏమని అడిగారంటే అది అరూపము కదా అశబ్దము స్పర్శము అరూపము కదా అటువంటి రూపము లేని పరబ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అంటే అది ఆత్మభూతం భవతాం రూపం లేదని నేను ఉన్నాను నేను అన్నదానికి ఏ రూపం ఉంది దేహము యొక్క దాని మీద మీరు అధ్యారోపం కానీ దానికి ఎంతో ఏ రూపము లేదు నేను అనేదానికి ఏ రూపం ఉంది ఏ రూపంగా నేను అంటే అహమస్మి సో ఆ చైతన్య చైతన్యాస్పద చైతన్యము చైతన్యము ఉనికి చిత్ సత్ సత్ చిత్ అదే కదా నేనంటే దానికి ఏ రూపం ఉన్నది దాని మీద ఓ రూపాన్ని మీరు తర్వాత అధ్యారోపణం చేస్తారు తప్పిస్తే స్వతహాగా దానికి రూపం లేదు ఏ రూపం లేదు కదా అని తెలియబడటం లేదా ఏమి నేను తెలుసుకుందా లేదా నేను అనేదానికి ఏ రూపము లేదు ఒకసారి ఒక సత్సంగం ఆ సత్సంగంలో ప్రశ్నలు ఆన్సర్లు నేనే ఆన్సర్ చేస్తున్నా స్వామీజీ కూర్చొని ఉన్నారు పూజ స్వామీజీ వారు ఆయన ఉండగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం అని నేను కొంత మాట వాస్తవం అయినా వారన్నారు మీరు ఆన్సర్ చేయండి అని అన్నారు సో ఒక కథను ఈశ్వరుని యొక్క ఈశ్వరుని ఒక రూపము ఉన్నదా ఉన్నచ్చో అది అది ఎట్టిది అని ప్రశ్న వేశారు నేను చెప్పాను నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను ముందు నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తా ఏమిటి అంటే జీవులకు అంటే నీకు ఈ ప్రశ్న వేసేవాడు జీవులేదా నీకు అంటే బాగుండదు కదండి ఎంచేత జీవునకు జీవునకు రూపము ఉన్నదా అంటే అతనున్నాడు మరి అదేమిటండి అను నువ్వు చెప్పు జీవునుకు రూపం ఉన్నదా వయూ సే బికాజ్ నీవు జీవునుకు రూపము ఉన్నది అనుకుంటే ఈశ్వరుకు రూపము ఉన్నది జీవునుకు రూపము లేదు అన్ను ఈశ్వరునకు రూపము లేదు పూజ స్వామీజీ నాతో తర్వాత అన్నారు నువ్వు కి కంగ అది యు సపోర్టెడ్ మై యు పాయింట్ yes you said that so andu kosam meeku cheppanu kabati ee ee neeku eh roopam valladu vyakti ki tamaswaroopam roopam em undadi eh roopam ledani nenu sarva samayalu cheptunta nekras ki roopam undi gaani bangarani ki roopam ledani bangaramu aroopam so aroopam aina telustu untundi alage ఆత్మచైతన్యము నీవు ఆత్మచైతన్యము అంటే యు నీ యొక్క స్వరూపములో ఒక ఆకారము రూపము లేదు అన్నీ దాని మీద ఆరోపించబడ్డవే కానీ దానికి ఏ రూపము ఏ ఆకారము లేదు అయినా తెలుస్తూనే ఉంటుంది ఎందుకని ఏ స్వరూపమే కనుక కాబట్టి ఇదో ఆత్మభూతం భవతాం అది అరూపమే అయినప్పటికీ చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది సువిజ్ఞేయం తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే అది నీకు ఆత్మరూపముగా ఉన్నది కనుక తర్వాత సదసత్ స్వరూపం ఇప్పుడు మీరు చూడండి సత్ అంటే కార్యము అసత్ అంటే కారణము సత్ అంటే వ్యక్తము అసత్ అంటే అవ్యక్తము ఈ రెండూ కూడా వ్యక్త అవ్యక్త మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ ఈ రెండింటి యొక్క మూలతత్వము ఆత్మచైతన్యాన్ని ఇప్పుడు ఇప్పుడు బంగారం ఉందనుకోండి ఇప్పుడు బంగారం ప్రశ్నాంతమైన తీసుకోండి ఈ ఆభరణాలన్నీ ఏమిటి మ్యానిఫెస్ట్ బంగారమే అంతే కదండి మేనిఫెస్ట్ గోల్డ్ ఒక విశిష్టమైన రూపంలో ప్రకటమైనటువంటి బంగారము అయితే ఈ మేనిఫెస్ట్ ఆభరణాలన్నిటికీ కారణమైనటువంటి బంగారం దాన్ని ఏమనాల్సి ఉంటుంది అన్మానిఫెస్ట్ గోల్డ్ అని అన్నారు ఇప్పుడు ఎన్ని గోల్స్ ఉన్నాయి రెండు గోల్డ్స్ ఉన్నాయి ఒకటి అన్మానిఫెస్ట్ గోల్డ్ ఇంకొకటి మేనిఫెస్ట్ గోల్డ్ ఇజ్ ఇట్ ట్రూ రెండు గోల్డ్స్ ఉన్నాయా లేదు ఒకటే రెండు గోల్డ్ ఇంకే సందర్భాలను ఒకటి రెండు ఉన్నట్టుగా వర్ణించేమే కానీ ఉన్నది ఒకటే అయితే ఉన్నది ఒకటే అయితే ఆ ఒకటి వాస్తవ స్వరూపమేమి మేనిఫెస్టా అన్ మేనిఫెస్టా మేనిఫెస్ట్ కానవచ్చిదే కానీ యథార్థ స్వరూపం అన్మానిఫెస్టే నా ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గది దీన్ని శ్రీకృష్ణుడి గీతలో చాలా చాలా చక్కగా చెప్పాడు నేను మీకు ఆ శ్లోకం కూడా చెప్తా సో ఇప్పుడు మీ స్వరూపం ఏమీ అని మీరు ఆలోచించండి మీకు ఒక ఆలోచన వచ్చింది ఒక థాట్ వచ్చింది ఈ థాట్ ఇట్ ఈస్ మ్యానిఫెస్ట్ థాట్ అంటే మేనిఫెస్టే కదండి ఆ థాట్ థాట్ ఎంతోసేపు ఉండదు కొద్దిసేపు ఉంటుంది పోయింది మళ్ళీ ఇంకో థాట్ వచ్చింది అది మేనిఫెస్టే అయితే ఫస్ట్ థాట్కి సెకండ్ థాట్కి మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో మీరు ఉన్నారు కదా గ్యాప్లో మీరు లేకపోతే మీరు లేరనుకోండి గ్యాప్లో గ్యాప్ ఉన్నదే అన్నేనంటే మీరు తలకాయ అయిపోయిన కాదు అంతే కదండి ఆ గ్యాప్లో మీరు ఉండబట్టే గ్యాప్ ఉన్నది అంటే అన్నారు ఎందుకని యువర్ ది విట్నెస్ టు దట్ గ్యాప్ ఆ గ్యాప్లో యువర్ దే సో ఇప్పుడు ఆ గ్యాప్లో ఉన్నాడే మీరు ఇప్పుడు ఆ గ్యాప్కి ముందు థాట్ వచ్చిందన్నాను ఆ గ్యాప్ తర్వాత థాట్ ఈ గ్యాప్ ముందు వచ్చిన థాట్ ఎక్కడికి పోయింది గాలిలోకి వెళ్ళిపోయిందా ఆ గ్యాప్లో విలీనమైంది అంతే కదండి ఆ గ్యాప్ తర్వాత వచ్చిన థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ గ్యాప్ నుండి వచ్చింది అంతేనా ఇప్పుడు రామ కరోతి అన్నారు రామ అనే శబ్ద ప్రయోగం చేశా కరోతి అనే శబ్ద ప్రయోగం చేశా రామ అనే శబ్ద ప్రయోగానికి ముందు ఏముంది సైలెన్స్ రామ అనే శబ్ద ప్రయోగం చేశాక కరోతి అనే శబ్ద ప్రయోగం చేయడానికి ముందు ఓ గ్యాప్ ఉందా లేదా కరోతి ఆ గ్యాప్లో ఏముంది సైలెన్స్ మళ్ళీ కరోతి అనే శబ్దం ప్రయోగం చేశాను కరోతి తర్వాత ఏముంది సైలెన్స్ ఇప్పుడు మీరు చూడండి రామహాకి ముందు సైలెన్స్ ఉంది రామహ అండ్ కరోతి ఆ రెండు పదాలకి మధ్యలో సైలెన్స్ ఉంది కరోతి తర్వాత సైలెన్స్ ఉంది ఇప్పుడు ఈ స్థితిలో ఈ రామహ అనేది ఎక్కడి నుంచి పుట్టింది దానికి ముందున్న సైలెన్స్లోంచి పుట్టింది పుట్టి అలా శాశ్వతంగా లేదు కదా అలా అనగానే అయిపోయింది కథమైపోయింది కదా ఎక్కడికి పోయింది ఆ రామహ అనే పదం తర్వాత వచ్చిన సైలెన్స్లో విలీనం అయిపోయింది ఏమంటే అర్థమవుతుందండి అంత భయంకరమైన కఠినమైన విషయంగా ఉందో తేలిగ్గానే ఉంది కదా తర్వాత మరి కరోతే అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అదిగో ఆ మధ్యలో ఉన్న సైలెన్స్లోంచి కరోతి అనే పదం పుట్టింది మళ్ళీ ఎక్కడ విలీనం ఎక్కడికి పోయింది కరోతి ఆ తర్వాత వచ్చిన సైలెన్స్లోకి విలీనమైపోయింది అంటే శబ్దాలన్నీ కూడా నిశ్శబ్దం నుంచి పుట్టి నిశ్శబ్దంలో విలీనమైపోతున్నాయి కాబట్టి మూలంలో ఏముంది నిశ్శబ్దం మూలంలో ఉన్న నిశ్శబ్దంలోంచి శబ్దం పుడుతుంది మూలంలో నిశ్శబ్దం లేదనుకోండి అప్పుడు పుట్టిన శబ్దాన్ని మీరు వినడం కుదరదు మీరందరూ మాట్లాడుకుంటున్నారనుకోండి నేను మాట్లాడుతున్నాను అప్పుడు నా శబ్దాన్ని మీరు వినలేరు ఎందుకని మూలంలో నిశ్శబ్దం లేదు కనుక కాబట్టి మూలంలో నిశ్శబ్దం ఉండి దాని నుంచి శబ్దం పుడుతుంది రైట్ ఇక దృష్టాంతం అలాగే థాట్ అనేది మూలంలో ద సైలెన్స్ ఆఫ్ థాట్స్ అంటే థాట్లెస్ స్టేట్ థాట్లెస్ సిచ్యువేషన్ థాట్లెస్నెస్ అని అండి పోనీ అయితే దానికి రియాలిటీ అని వస్తువు సో థాట్లెస్ రియాలిటీ మూలంలో ఉంది థాట్ పుట్టింది ఆ పుట్టిన ఎక్కడికి పో కొద్దిసేపు మళ్ళీ పోతుంది కదా థాట్ క్షణికం ఎక్కడికి పోతుంది ఆ థాట్లస్ రియాలిటీలోకే వెళ్ళిపోతుంది మళ్ళీ తర్వాత ఇంకొక థాట్ వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ ప్లెస్ రియాలిటీ నుంచే వచ్చింది కాబట్టి ఇప్పుడు మూలంలో థాట్ ప్లస్ రియాలిటీ ఉంది థాట్ ప్లస్ రియాలిటీలో థాట్స్ పుడుతున్నాయి గిట్టుతు విలీనమవుతున్నాయి మళ్ళీ పుడుతున్నాయి మళ్ళీ విలీనం అవుతున్నాయి ఇది పరిస్థితి ఈ థాట్ ప్లస్ రియాలిటీకి అవ్యక్తము పేరు థాట్స్ వస్తూ దానికి వ్యక్తము పేరు ఎందుకని థాట్ల థాట్ ప్లస్ రియాలిటీకి మీరు ఇదమిత్తంగా దానికి పేరు ఇదమిత్తంగా దాన్ని వర్ణించలేరు కాబట్టి అది అవ్యక్తము థాట్ అన్నది ఏదమిత్తంగా తెలుస్తూ ఉంటుంది దానికి ఒక రూపము ఆకారము ఉంటుంది కనుక సగుణ స్వరూప సాకారంగా ఉంటుంది కనుక థాట్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి అవ్యక్తము అనేది ఉంది ఉందనే విషయం స్పష్టమే కానీ దానికి ఒక విశిష్టమైన రూపం ఉండదు థాట్స్ అనేవి ఉన్నాయో అవి మేనిఫెస్ట్ వాటికి ఒక విశిష్టమైన రూపం ఉంటుంది వ్యక్తము కావండి ఇప్పుడు ఈ వ్యక్తం ఎవరు మీరే మీకు సమాధానం సరిగ్గా చెప్తారు చెప్తారో నేనే సమాధానం చెప్తున్నా వ్యక్తం ఎవరు అంటే మరో ఇది పైకి కిందకి చూస్తారేమో మనమే సో వ్యక్తం ఎవరు మీరే ఇప్పుడు చెప్పండి ఎవరు మీరే ఏమండి ఇప్పుడు మనం సంసారి అంటే ఏమిటి ఈ వ్యక్తమే నా యథార్థ స్వరూపం సంసారి ఎందుకంటే సుఖ దుఃఖాలు వ్యక్తంలోనే ఉంటాయండి థాట్స్లోనే ఉంటాయి సుఖ దుఃఖాలు మూలతత్వంలో సుఖం లేదు దుఃఖం లేదు అది సుఖ దుఃఖములకు అతీతంగా పరమానందంగా పరమశాంతిగా ఉంటుంది సో ఈ వ్యక్తం ఎవరు మీరు అవ్యక్తం కూడా మీరు మీరు ఆలోచించి చెప్పండి ఈ వ్యక్తము దేని నుంచి పుడుతోందో దేంట్లో విలీనం అయిపోతుందో ఆ అవ్యక్తం మీ స్వరూపమా అయితే వ్యక్తం మీ స్వరూపమా రెండు మీరే రెండు మీరే దాంట్లో సందేహమేం లేదు కానీ దాంట్లో అవ్యక్తము ఆస్పదంగా ఉండి వ్యక్తం వచ్చిపోతుందా అంతే కదా అదే దొరుకుతుంది కాబట్టి వ్యక్తము వచ్చిపోయేది అవ్యక్తము స్థిరంగా ఉండేది వాస్తవంలో ఈ వ్యక్తము ఆ వ్యక్తము రిలేటివ్ టర్మ్స్ రెండూ కూడా ఒకే తత్వము అది ఏ ఆత్మ చైతన్యము దానికే సదసత్ స్వరూపం అని పేరు అది సంగతి అర్థమైందండి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఓరు వెర్రివాడ దుఃఖిస్తుంటే ఓరివాడా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు థాట్స్ యొక్క కంటెంట్ ఏది గలదో అదే నీ స్వరూపం అనుకోబట్టి దుఃఖించాల్సి వస్తుంది నీ స్వరూపం థాట్స్ కానే కాదు అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదపరిహార్యే నం తస్మాదేవం విధిత్వైన నాను శోచితు అర్హసి రెండో అధ్యాయం నీ స్వరూపము ఈ వ్యక్తమవుతున్నటువంటి ఆలోచనల పరంపర కానీ వాటి ద్వారా నిర్మాణమయ్యే ఒక వ్యక్తిత్వం కానీ ఒక హిస్టారిక్ స్మాల్ సెల్ఫ్ కానీ నేను స్వరూపం కానే కాదు ఆ వ్యక్తం ఉన్నదే ఈ ఆలోచనల పరంపర ఏ మూలతత్వం నుంచి పుడుతోందో ఆ చైతన్యం సచిత్ అది ఉనికి ఎటువంటి ఉనికి స్వయం ప్రకాశమైన ఉనికి సచిత్ ద బీయింగ్ సో దట్ బీయింగ్ అది అది బియింగ్కి ఇంకా మీరు దాన్ని ఎలాంటి బీయింగ్ అని చెప్పడానికి వీలలేదు యూ కెనాట్ డిఫైన్ ఇట్ అవ్యక్తోయం అచింత్యోయం మనస్సు కూడా దానికి ఒక కల్పన చేయలేదు ఊహకే అందనిది బట్ స్టిల్ నీ యొక్క స్వరూపం అది అవికార్యోయం ఇచ్చితే దాని వాస్తవముగా ఎట్టి మార్పులు చేర్పులు రావు అది నీ స్వరూపం నీ స్వరూపం అదే తెలుసుకో తెలుసుకున్నట్లయితే నీకు శోకించాల్సినటువంటి అవకాశమో అర్హత అవసరమో ఉండదు ఆత్మానమేవైకం జానత అంచేతనే భయం వేసింది అనుకోండి భయం ఎక్కడి నుంచి పుట్టింది థాట్ లో నుంచి పుట్టింది థాట్ బ్రీచ్ ఫియర్ కాబట్టి మీరు ఇఫ్ యుడెంటిఫై విత్ థాట్ దెన్ యూ సఫర్ ఫ్రమ్ ఫియర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ థాట్ యు సెర్చ్ ది సోర్స్ ఆఫ్ దట్ థాట్ ఆ థాట్ ఎక్కడి నుంచి పుట్టిందో దాని సోర్స్ కనిపెట్టండి వి అలర్ట్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ దిస్ థాట్ దెన్ మీరు చూస్తుండగానే ఆ భయం అవతలికి పోతుంది మిమ్మల్ని ఏమీ చేయలేదు ఆ భయం కాబట్టి సదసత్స్వరూపం వ్యక్తమైనా మీ స్వరూపమే అవ్యక్తమైనా మీ స్వరూపమే ఈ రెండూ కూడా ఒకే ఆత్మస్వరూపముందు వ్యక్తాన్ని బట్టి అవ్యక్తము ఆ పదజాలం ప్రయోగించండి వస్తుత అవ్యక్తము అదే వ్యక్తము కూడా అదే అదే మీ తెలుసుకోండి అని ఆయన అంటాడు తర్వాత సదసతో మూర్తామూర్తయో స్థూల సూక్ష్మయో తద్వ్యతిరేకేణ అభావాత్ సో సదసత్ అనే చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన ఈ సదసత్తులు సత్ అసత్తు సత్ అంటే మూర్తము అంటే విశిష్టమైన రూపము ఆకారము గలది ధాత్వం అనుకోండి మూర్తం కదా సో మోర్తము అసత్ అంటే అమూర్తము విశిష్టమైన ఆకారము లేనిది తర్వాత ఈ మూర్తమే స్థూలం అవుతుంది ఎందుకంటే దానికి ఒక విశిష్టమైన లక్షణం ఎప్పుడైతే చెప్పేశారో అది స్థూలం అయిపోతుంది లక్షణం చెప్పడానికి వీలులేని లేని ఆ అమూర్తమేది అది సూక్ష్మము కాబట్టి ఇది స్థూలము థాట్స్ స్థూలము థాట్స్కి మూలంలో ఉండేటువంటి చైతన్యము సూక్ష్మము థాట్స్ థాట్ మూర్తము థాట్ దేని నుంచి ఉద్భవించిందో ఆ అది అమూర్తము సో ఈ మూర్తామూర్తములు లేక స్థూల సూక్ష్మములు ఇవి ఈ రెండు ఆ ఆత్మచైతన్యం కంటే భిన్నంగా లేవు సుమా తద్వ్యతిరేకైన అభావా ఓకే సో మ్యానిఫెస్ట్ గోల్డ్ అండ్ అన్మానిఫెస్ట్ గోల్డ్ అని అన్నప్పుడు నవ్ యుల్ మే ఈజ్ ది అన్మానిఫెస్ట్ ఈజ్ ది మ్యానిఫెస్ట్ గోల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ గోల్డ్ నో ఈజ్ ది అన్మానిఫెస్ట్ గోల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ గోల్డ్ నో దెన్ ఉన్నది కేవలము రియల్ గోల్డ్ ఒక్కటి మాత్రమే అలా సో అలాగే ఇక్కడ కూడా ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మగలదు అదియే మీ ఆత్మస్వరూపము అది ఏ స్థూల సూక్ష్మములు రెండింటికి కారణమవుతూ ఉంటుంది రెండింటికి రెండింటి రూపంగా అదియే గ్రహించబడుతూ ఉంటుంది వాస్తవంలో ఇట్ ఈస్ ఇట్ ట్రాన్స్సెన్స్ బోత్సచ్ డివిజన్స్ అని అలాగే దానికి తర్వాత వరేణ్యం వరణీయం తదే వీత్య ప్రార్థనీయం వరేణ్యం వరేణ్యం అంటే వరణీయం వరింపదగినది వరించుత అంటే ఎన్ను కొనుట ఇది నాకు కావాలి అని మనం స్వీకరిస్తే దాని పేరే వరణము అని అంటాం ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి నాకు ఫలానా పార్టీ కావాలి అని మనం వరించాలి దాని పేరే వరణము స్వయంవరము వరణమునా స్వయంవరమునా ఒకటే సో ఈ వరణము ఈ ఆత్మస్వరూపం విషయంలో మనం ఏమని చెప్తామంటే దానిని నీవు వరించవలేను అని చెప్తాం అంటే you have to choose to know it. Anta varako, adhi meeku teliyya badado. Me swaroopwa hai. Ayena koda, meeku teliyya kunna leo, you can't believe. Indu kane, unless you choose to know, you will not know it. Adhi atmo tattwa yinya karhasma. You have to choose to know. Indu kane, a choice, saara pradhana mayana to go nte choice. Adhi samanjya mayana choice kala. ఆనందం అందరూ కోరుకుంటారు కానీ ఆనందము జ్ఞానం ఆత్మజ్ఞానం వల్ల లభిస్తుందని ఆ జ్ఞానాన్ని నేను పొందడం అవసరమని గ్రహించి నేను ఆత్మ జ్ఞానాన్ని కావాలి నాకు అనే ఛాయిస్ వన్ హ్యాస్ టు మే ఎప్పుడైతే మీరు ఆ ఛాయిస్ చేశారో అప్పుడు లైఫ్లో వాల్యూస్ అన్నీ కూడా రీ అవసరం అందుకే ఛాయిస్ అంటే ఏదో లక్ష్యంలో ముద్ర వేసినట్టు కాదు You have to re-adjust all the priorities of life. Kunde meaningless values, life-love. Meaningless values are what is happening to you? So, for example, what is happening to you? What is happening to you? What is happening to you? Like what is, టై కట్టుకుంటే కానీ నేను ఏ పని చేయను ఇదో వాల్యూ వేసవకాలంలో భారతదేశంలో టై ఏమిటి ఏదో శీతకాలంలో వాళ్ళకి అవసరం ఎందుకంటే మన హేటంలో మీరు టై లేకుండా నడిస్తే ఆ చల్లటి గాలి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి చాలా హింస పెట్టేస్తుంది అక్కడ అక్కడ ఈ భాగాన్ని కూడా సపరేట్గా మీరు కప్పేసేయాల్సి ఇక్కడ దీన్ని పూర్తిగా బిగించేసి కూర్చోవాలి లేకపోతే లోపలికి చలి బాగా వేస్తుంది టై చాలా కాబట్టి అది ఫ్యాషన్ అవుతుంది ఏదో వాళ్ళకి ఫ్యాషను మనకి ఫ్యాషన్ సో రాంగ్ వాల్యూస్ వాళ్ళకి ఇబ్బంది లేని వాల్యూస్ చెప్తున్నా ఇబ్బంది కలిగి వాల్యూస్ ఒక కొన్ని ఉంటాయి నేను చెప్పడం వారం ఇస్తే బాగుండదు గృహస్థులకే కాదు సన్యాసులకు కొన్ని వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు వాల్యూ ఇంకో వాల్యూ చెప్పమంటారా ఏమిటంటే అది నేను నడిచి వెళ్తుంటే నా ముందు ఒక ఇద్దరు శిష్యులు నా వెనకాల ఇద్దరు శిష్యులు ఉండాలి ఇదో వాల్యూ ఈ సుద్ధానవసరపు వాల్యూ ఏమి విలువ లేని విలువ వాల్యూలెస్ వాల్యూ సో సన్యాస దృష్టాంతం కూడా చెప్పచ్చు ఏమో చెప్పచ్చు సో ఇలాగంటే సందర్భం పోను నష్టమే వచ్చిందని మీరు అనసం పాయింట్ కాదు మీరు యాజ్ యూ చూజ్ సచ్ థింగ్స్ ది రియల్ ఛాయిస్ వెయిట్స్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఛాయిస్ అండి యూ హ్యావ్ టు చూజ్ వరేణ్యం అయితే పోనీ అవే చూజ్ చేసుకోవచ్చు కదా అంటే సంసార విషయాలనే మనం చూస్ చేసుకోవచ్చు కదా అంటే అవి చూస్ చేసుకోదగ్గవి కావు చూస్ చేసుకునే అర్హత వాటికి ఎందు లేదు ఆత్మస్వరూపము అయితే పరబ్రహ్మ లేకపోతే ఈశ్వరుడు ఇవన్నీ పేర్లు మారే వస్తువు ఒకటే చూస్ చేసుకోదగ్గ ఏకైక వస్తువు ఏమిటంటే ఆ పరబ్రహ్మ మాత్రమే వరేణ్యం వరణీయం సర్వస్య అందరికీ అందరికీ మానవులందరికీ కూడా ఎందుకంటే మానవులకే ఛాయిస్ ఉంటుంది ఇతర ప్రాణులకి ఛాయిస్ ఉండదు మానవులు అందరూ కూడా దే హ్యావ్ టు మేక్ దిస్ ఛాయిస్ వరేణ్యం సర్వస్య ఇందువల్ల నిత్యత్వాతహి సర్వస్య వరణీయం వాస్తవంలో అందరూ కోరుకోదగ్గది వరించదగ్గది అది ఆత్మని వరించాలి ఇతరములను వరించి ఏమిటి ఉపయోగం అవి ఆ వరించినవి అలా మన కళ్ళ ముందే నీరు ఉంటాయి శిథిలం ఉంటాయి ఏమిటి లాభం వరించి ఏమిటి లాభం ఇప్పుడు ఏదో కొంత ధనాన్ని వరించారనుకోండి ఆ ధనము అలా వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది తర్వాత ఆ ధనము ఎన్నెన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది ఎన్నెన్నో ఇబ్బందులు అవసరమైన మొత్తం కంటే అధికమైన ధనము చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది సో ఎనీవే సో అలా మనం ధనాన్ని ఉంచుకోవచ్చు ధనాన్ని వాడుకోవచ్చు కానీ ధనాన్ని వరించకూడదు అలాగే భోగాలు భోగాల్ని వరించకూడదు భోగాల్ని వరిస్తే వాడి ఆత్మస్వరూపాన్ని వరించే ఛాన్స్ చాలా దూరంగా పోతుంది అలాగే ఇతరం అంచేతనే వైరాగ్యము సర్వమునందు వైరాగ్యం ఉంటేనే వాడు ఆత్మస్వరూపాన్ని వరించగలుగుతారు కాబట్టి ఇది తప్పక వరించదగ్గది ఎందుకంటే నిత్యత్వాదు నిత్యము ఇది ఒక్కటే నిత్యం ఇంకా ఏదీ నిత్యం కాదు అది చెప్పడం చిత్రం ఏంటంటే మనం సంసారంలో వేటిని వేటిని వరిస్తామో అవన్నీ అనిత్యాలే ఏది నిత్యం కాదు అంత విడ్డూరమైన విషయం అదే కానీ ఇంకొకటి ఏది నిత్యం కాదు ఒక్క ఆత్మస్వరూపం మటుకే నిత్యం ఎనివే నిత్యత్వాత ప్రార్థనీయం మనం దాన్నే ప్రార్థనీయం అంటే పూ ప్రార్థించడం అని కాదు ప్రార్థనే అంటే కోరదగ్గ్గది నాకు కావాలి అని కోరదగ్గది వరించదగ్గది ఓకే తర్వాత పరం వ్యతిరిక్తం విజ్ఞానాత్ ప్రజానా వ్యవహితేన సంబంధ యల్లౌకిక విజ్ఞానాగోచరం ఇర్థ అక్కడ పరం విజ్ఞానాత్ వరిష్టం ప్రజానాం అని ఉంది ఇప్పుడు దీనికి అన్వయం చెప్తున్నారు స్వ వ్యవహితైన సంబంధ అన్వయం చెప్పేప్పుడు పక్క పదాలు ఒక పదాన్ని కొంచెం జంప్ చేయించి ముందుకు తీసుకెళ్ళి మీరు అన్వయం చేయాలి ఎలాగా వ్యవహితైన అంటే దూరంగా ఉన్న సంబంధం దీనికి ఈ పరం అనే పదానికి ఎలాగా అంటే ప్రజానాం విజ్ఞానాత్ పరం ఈ ప్రజానాం ఎక్కడుండండి పక్కన ఎక్కడా లేదు కదా అంటే ఆ దూరంగా ఎక్కడో ఉందో ఆ ప్రజానాం దాన్ని ఇక్కడికి చూసుకురండి ప్రజానాం అంటే ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క విజ్ఞానాత్ విజ్ఞానము కంటే పరం అతిరిక్తమ అతీతమైనది విలక్షణమైనది వ్యతిరిక్తమైనది సో ఇంద్రియ విజ్ఞానము ఇంద్రియ విజ్ఞానము అంటే ఏమిటి శబ్దరూప రసస్పృశ గంధ అనుభవాలు ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము పరబ్రహ్మయ్యా ఆత్మరూపంగా ఉంది త్వంపదార్థాన్ని రూపణం కదండి ఇది అవి సన్నిహితం త్వ త్వమ్ముని గురించి చెప్తున్నాం ఈ త్వమ్ము త్వంపదార్థం అంటే మీ స్వరూపం ఇది ఇంద్రియ విజ్ఞానముల అతీతమైనది ప్రజానాం విజ్ఞానాత్ పరం అతీతమైనది ఇంద్రియ విజ్ఞానం కంటే అతీతమైనది అంటే ఒకటి చెప్తున్నాం వినండి ఇంద్రియ విజ్ఞానము అంటే అనుభవము ఇంద్రియానుభవము విజ్ఞానం అన్నా అనుభవం అన్నా ఒకటే మీకు ఇంద్రియ అనుభవము ఇంద్రియం ద్వారా అనుభవానికి రావాలి ఓ బొమ్మ చూస్తారు అది ఒక ఇంద్రియానుభవము ఓ శబ్దాన్ని వింటే ఇంద్రియానుభవము ఒక స్పర్శ జ్ఞానం ఇది మెత్తగా ఉంది ఇది కఠినంగా ఉంది అనే స్పర్శ జ్ఞానము అది ఒక ఇంద్రియానుభవము ఇప్పుడు స్పర్శ జ్ఞానం అన్నది అది కూడా దాని విషయంలో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే ఆ స్పర్శ జ్ఞానానికి లుంగిపోయి వశం అయిపోయి ఉంటాం ఇప్పుడు నడిచేప్పుడు ఈ దేశంలో మనకు చెప్తున్నాం ఇంట్లో ఒంటింట్లో బాత్రూముల్లో అక్కడ కూడా ఒక స్పెషల్ చెప్పులు కొనుక్కొని వాటితోటే నడుస్తూ ఉంటారు చెప్పులు అంటే తప్పని నేను అంటాను స్పర్శ జ్ఞానం ఏ విధంగా మనల్ని వశం చేసుకుంటుందో చెప్తున్నాను తప్పని లేదు మీరు అన్నిసా భావించకూడదు సో ఇంట్లో నడిచేప్పుడు కూడా చెప్పులు ఉండాల్సిందే తర్వాత ఇంకా అంతకంటే ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోయి ఇంకా ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక స్వామి ఉన్నారు ఆయన పాఠం చెప్పేప్పుడు పాఠం చెప్పడం అనే ఉంది లేకపోతే అనుగ్రహ భాషణం అంటారు స్వాముల దృష్టాంతం అప్పుడప్పుడు అంటే మీరు లోతైన గంభీరమైన విషయమైనా చెప్పకుండగా పైపై కబుర్లు నాలుగు చెప్పేస్తే దానికి అనుగ్రహ భాషణము అనిపేరు సో ఆ అనుగ్రహ భాషణం ఎలా చెప్తున్నారంటే ఈ తొడ ఈ కాలు ఇలా వేసి ఈ పాలం అంతా బయటకు వచ్చేట్లా పెట్టి దాన్ని ఇలా ఇలా ఊపితా అనుగ్రహ భాషణం చెప్తున్నాం ఎలా అనిపిస్తోంది మీకు అది కొంచెం డిస్ట్రాక్టింగ్ అండ్ అది లిటిల్ అన్బికమింగ్ అంతేకాకుండా దీనికి సాక్స్ తొడుగున్నాయి కాషాయ రంగు సాక్స్ మళ్ళా రంగు సాక్స్ ఎందుకంటే స్వాములు కదా మరి ఆ సాక్స్ భారతదేశంలో సాక్స్ ఇప్పుడు ఆ సాక్స్ తీసి చూసినట్లయితే కాలు అరుగు భాగము ఎంత స్మూత్గా అరిచేలాగా ఉంటుంది ఈ కాళ్ళగా ఉండదు ఎందుకంటే ఈ కాలు నేల మట్టి అన్నింటి మీద నడుస్తూ ఉంటుంది సాక్స్ ఉండవు ఏవో చెప్పులు నడుస్తూ చెప్పులతోటి కాలక్షేపం అవుతూ ఉంటుంది దాంతో క్రాక్స్ అని ఒక విశిష్టం ఒక పద్ధతిలో ఉంటుంది కొంచెం రగ్గడుగా మామూలు సామాన్య భారతీయులుకున్నట్టుగా ఉంటుంది సో ఇప్పుడు నేను నడవాలనుకోండి చెప్పు లేకుండా కాదు